అన్నగన గనగనంగా ఒక ఊళ్ళో ఒక కాకి ఉంది కాకి ఏం చేస్తు ఉంటుంది కాకి నెస్ట్ ఉంటుంది నెస్ట్లోంచి డైలీ మార్నింగ్ బయటకు వస్తుంది వచ్చి ఎగురుకుంటూ ఎక్కడన్నా అన్నం కదమిస్తే అన్నం తిని బెక్కింజలు ఇలాంటివి చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ తిని కడుగు నింపుకుంటుంది యానిమల్స్కి తర్వాత బర్డ్స్కి వీటికి ఎవరు ఏం చేసి దేవుడే వాటికి ఏమేం తినాలో అలా తయారు చేస్తాడు అవి మనం మనం గుర్తుపట్టలేము కానీ అవి గుర్తుపట్టదు ఎంత వాడు తెలుసు ఎక్కడ దొరుకుతుందో వాడికి ఏం తినలో అలాగే తింటాయి తప్ప వాడికి షాపుకి వెళ్ళడం కొనుక్కోవడం లేదా వంట చేసుకోవడం ఇలాంటి పిచ్చ పిచ్చ పనులు అనేవి పట్టుకుంటారు అయితే ఫ్రీగా గుర్తు ఉంటాయి ఫ్రీ కాకి అయ్యి గుర్తు దానికి కావాల్సిన చేసుకుంటూ ఉంది కొంతకాలం అయ్యాక సమ్మర్ వచ్చింది తను సమ్మర్ అంటే ఎలా ఉంటుంది అంత వేడిగా ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది అతను కదా తెలుసుకుందాం ఇంకా ఎలా ఉంటుందో మనం స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది వీక్ అయిపోతాం ఎనర్జీ తగ్గిపోతుంది అలా అవుతూ ఉంటుంది ఈ కాకి పాపం ఏం చెయ్యిందా శుభ్రంగా కడుపు నిండా దాన్ని దొరికిన తిందిట కొంచెం రెస్ట్ తీసుకుందాము అనుకుంది రెస్ట్ తీసుకుందాం అని అది ఎక్కడన్నా ఎడుతుంటే ఏమవుతుంది వేడిగా ఉంటుంది ఎలా తను చెట్ల మీద చెట్ల మీద వేడిగా ఉంటుంది ఏం చేద్దామా అని ఆలోచిస్తూ అక్కడ ఒక బఫెల్లో కనిపించింది బఫెల్ అని తెలిసే గీద దానికి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి కొమ్మలకి పెద్ద మనం టచ్ చేస్తే తెలియ అనమాట మన గోల్డ్ ఉంటాయి అలాగే వాటికి కూడా కొమ్ములకి టచ్ ఉండదు ఈ కాకి ఏం చేసింది ఆ కొమ్మల మీద కూర్చుందిట చాలా దానికి అప్పుడు అంత వేడి తగల కూర్చుంది కూర్చుంది కాసేపు చాలాసేపు కూర్చుందిట కూర్చున్నాక దానికి ఇంకా వేడి దాని ఇంటికి చాలా చల్లబడింది అనుకుంటూ కిందికి దిగిందిట కొమ్మల మించి దిగాక మామూలుగా ఆ గేదె అంతసేపు దాని కొమ్మల మీద కూర్చున్నందుకు కాకి ఏం చేయాలి ఏం చేయాల ఆలోచిస్తూ ఉండి ఇంకోటి నేను అది కాకి గేదె ముందుకెళ్ళి గీదే గేదె నేను బోలెడు సేపు నీ కొమ్మల మీద కూర్చున్నాను ఎంత ఎలా కూర్చున్నా నేను ఎంత తెలియదో కూర్చున్నాను నీకు అసలు తెలియనే తెలియదు నేను అందిట అప్పుడు గేర చెప్పిందిట నీ బరువు ఎంత నువ్వెంత నువ్వు కూర్చున్నావు సరే నాకు ఎందుకు తెలియదు నువ్వు ఇందాక ఆ టైంలో వచ్చావు ఇప్పుడు వచ్చినా చెప్పి అప్పటి నుంచి తెలిసినాక నువ్వు ఉన్నావు అని పోవాలి రెస్ట్ తీసుకుంటున్నావు అని నువ్వు ఇప్పుడు ఎంత పోకొరగా చెప్తున్నావో ఇలా మాట్లాడొచ్చా బ్యాడ్ లాగా అసలు నువ్వేం చేయాలి కాసేపు ఏక వచ్చావు కదా దిగేవు కదా కొమ్మలే తెలిసేందుకీ హాన్ అంటే తలకి ఇటు అటువంటి రెండు పక్కల ఉంటాయి అనమాట హాన్స్ అండ్ ఆల్మోస్ట్ చాలా యానిమల్స్ ఉంటాయి అది నువ్వు నాకు దిగి బఫెల్లో బఫెల్లో ఎంతసేపు నాకు ఉండేందుకు ప్లేస్ చూపించావు కూల్గా హాయిగా ఉన్నాను అని థ్యాంక్స్ చెప్పాలి అని ఇలా చెప్పకుండా నువ్వు చూడు ఎంత పొగర్గా మాట్లాడుతున్నావో ఇస్ ఈజ్ వెరీ బ్యాడ్ ఈవర్ఏ బ్యాడ్ వర్డ్ కాకినంతట అప్పుడు కాకిడు అనిపించింది అవును పాపం దానికి తెలిసినా కూడా నన్ను అది వెళ్ళిపో చెప్పకుండా ఇంతసేపు కూర్చోబెట్టుకుంది అది నేను ఎక్కడ పడిపోతానో అని భయపడి అది కూడా కదలకుండా అలాగే కూర్చుంది అవును ఇలా ఎవరన్నా మనకి చేసినప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి తప్ప నన్ను చూడలేదు నాకు తెలియదు ఇలా అనుకుని ఏడిపించకూడదు అని కాకి అనుకుని అప్పుడు బఫీర్ దాకా చెప్పింది తా అవును సారీ నేను చాలా తప్పు చేశాను ఇంకెప్పుడు అలా చేయను ఎవరన్నా నాకైనా హెల్ప్ చేస్తే వెంటనే థ్యాంక్ చెప్తాను అలాగే ఎవరికైనా హెల్ప్ కావాలన్నా కూడా నేను చేసి ఉంటాను ఈసారికి ఏమనుకోవద్దే అని చెప్పి కాకి అలాగా ఇంకా వెళ్ళిపోయితే కూడా అనుకునితా ఓ అంటే కాకి బుద్ధి వచ్చింది ఇంక ఇది కూడా గుడ్గా ఉంటుంది అలాగే మనం కూడా ఏమిటంటే ఎవరన్నా హెల్ప్ చేస్తే వెంటనే థ్యాంక్స్ చెప్పాలి అలా ఎవరికన్నా హెల్ప్ కావాలంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి అంతే తర్వాత ఎవరన్నా తప్పు చేస్తుంటే అలా కాదమ్మా ఇలా చెయ్యాలి నువ్వు ఉండాలి ఓకే